స్వామి పరోక్ష అసలు అపరోక్షానుభూతి అంటే ఏంటి మేము అపరోక్ష అంటే ప్రత్యక్షము కాదు పరోక్షము కాదు కాకుండా అంటే బుద్ధి లేకుండా తెలుసుకునేస్తాం కదా ప్రత్యక్షం అంటే ఏంటి అసలు తెలుగు చేతలతో నీ ఇంద్రియాలతో నీ విషయ పరిజ్ఞానంతో నువ్వు అనుభవంలోకి తెచ్చుకునేది అది ప్రత్యక్షం అంటే కదా పరోక్షం అంటే కొంచెం అప్లై చేసి ఏదన్నా సూచన ఊహించడం ఓకే విచారణ చేస్తే నిర్ణయం చేయగలిగేది అది పరోక్ష జ్ఞానం అంటే ఎదురకుండా కనపడలేదు ఎదురకుండా వినపట్టలేదు ఎదురకుండా తెలుసుకోవడానికి అవకాశం లేదు కానీ బుద్ధి చేత విచారణ చేస్తే తెలుసుకోవచ్చు అనుభవించవచ్చు ఇప్పుడు సూక్ష్మ శరీరంతో నువ్వు చాలా పనులు చేస్తున్నావు చేస్తున్నావు చేయట్లేదు ఇతరులకు లేని పరిజ్ఞానం కూడా నీకు ఆ సూక్ష్మ శరీర పరిజ్ఞానం వల్ల ఉంది మరి అవి నీకు ఒకదానికే ఉన్నాయి కానీ లేవుగా అవి మరి ప్రత్యక్ష జ్ఞానమా పరోక్ష జ్ఞానమా అంటే పరోక్ష జ్ఞానం ఎందుకని అంటే విచారణ చేస్తే కనపడుతున్నాయి అవి విచారణ చేస్తే వినపడుతున్నాయి విచారణ చేస్తే అనుభవానికి వస్తున్నాయి ఒకప్పుడు విచారణ లేకుండా కూడా వచ్చేస్తున్నాయి వాటంతటవే అవునా కాదు మరి ఇట్లా మన జీవితం అంతా కూడా ప్రత్యక్ష పరోక్షాలతో నిండిపోయింది ఆదిశంకర్లు ఏమన్నారు అపరోక్షానుభూతి అన్నారు అంటే బ్రహ్మనిష్ట అపరోనుభూతి అంటే బ్రహ్మనిష్ట అంటే బ్రహ్మమును గురించినటువంటి విచారణ జ్ఞానము ఉపదేశము సాక్షాత్కారము నువ్వు గురుపదేశ పద్ధతిగా పోండి దానిని నీవు నిజంగా స్వానువేకవేద్యం చేసుకున్నావు అప్పుడేమైంది అంటే అపరోక్షానుభూతి నీకేం తెలియదు దాని గురించి ఇంకేం అభిప్రాయం కూడా లేదు దాని గురించి పరిజ్ఞానం కూడా కానీ ఒకరి ఉపదేశాన్ని అనుసరించి ఒక శాస్త్రాన్ని అనుసరించి ఒక ధర్మాన్ని అనుసరించి ఒక విహిత రీతిని అనుసరించి ఒక గురువు చెప్పినట్లుగా జీవించి ఆయన దగ్గర ఉపదేశాన్ని పొంది ఆయన దగ్గర ఆ సంగ్రహించి ఆ జ్ఞాన పద్ధతిగా నువ్వు జీవించి ఆ జ్ఞాన లక్ష్యమైనటువంటి బ్రహ్మనిష్టని నువ్వు కూడా సాధ్యమైంది సిద్ధి దశని పొందింది ఇప్పుడు నువ్వు కూడా బ్రహ్మనిష్ఠుడు అయ్యావు అప్పుడు నీ అనుభూతి పేరేమిటి అంటే అపరోక్షానుభూతి అది ప్రత్యక్షము కాదు అది పరోక్షము అపరోక్షము అన్నారు కాబట్టి అట్టి బ్రహ్మనిష్టను లక్ష్యంగా పెట్టి అద్వైత సిద్ధి కొరకు ఈ అపరోక్షానుభూతి అనే ప్రకరణ గ్రంథాన్ని అందించింది ఇది మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే ఈ లక్ష్యంతో విచారణ చేయాలి ఏం విచారణ చేసినా కూడా అంటే అర్థం ఈ ప్రపంచంలో వేదాంత పద్ధతుల విచారణ జీవుడు ధర్మంగా ఒకటి చేయొచ్చు ఆత్మధర్మంగా ఒక విచారణ చేయవచ్చు బ్రహ్మమును లక్ష్యంగా పెట్టుకుని ఒక విచారణ చేయొచ్చు పరబ్రహ్మ నిర్ణయాన్ని చేసే పద్ధతిగా విచారణ చేయొచ్చు ఈ నాలుగు పద్ధతులుగా విచారణాక్రమం ఉంటుంది ఏ మాట చెప్పినా ఆ మాటని జీవుడికి అన్వయించి చెప్పచ్చు అదే మాటని ఆత్మకు అన్వయించి చెప్పచ్చు అదే మాటని బ్రహ్మానుభూతికి అన్వయించేసి చెప్పచ్చు అదే మాటని పరబ్రహ్మ నిర్ణయానికి అన్వయం చేసి ఇవేవి కాదు అవతలకు జన్మరాహిత్య పద్ధతి అచల సిద్ధాంతానికి అన్వయం చేసి చెప్పచ్చు కాబట్టి నువ్వే స్థితిలో ఉన్నా వనదానిని బట్టి నువ్వు ఏ స్థితిని సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నావు అన్న దాన్ని బట్టి ఈ అన్వయ వ్యతిరేకాలు ఉంటాయి కాబట్టి సంస్కృత వాక్యాలని శ్లోకాలని అధ్యయనం చేసేటప్పుడు వంటి ప్రతి పదార్థాన్ని పరిశీలించేటప్పుడు ఈ అన్వయ వ్యతిరేకాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఒక పదాన్ని ప్రధానంగా స్వీకరించి దానికి అన్వయం చేస్తే వస్తుంది ఒక శ్లోకంలో పది పదాలు ఉన్నాయనుకో అందులో ఒక ముఖ్యమైనటువంటి శబ్దాన్ని స్వీకరించి దాన్ని అన్వయం చేసి చెప్తే అది ఒక పద్ధతిగా వస్తుంది ఆ పరిపదాల్లో ఇంకో పదాన్ని ప్రధానమైన పదంగా స్వీకరించి అన్వయం చేసి చెప్తే అది ఇంకో పద్ధతిగా ఆ లక్షణం ఉంటుంది ఈ సంస్కృత శ్లోకాలు కాబట్టి సరి అయినటువంటి అయినటువంటి మహనీయుడు మాత్రమే తత్వజ్ఞాన పద్ధతిగా ఉండేటటువంటి సమన్వయాన్ని చెప్తాడు కాబట్టి ఇందులో కూడా భౌతిక సమన్వయమే వచ్చేసే అవకాశం ఇక్కడ కూడా పెడదారులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లాగే ద్వైత పద్ధతిని ఆశ్రయించి చేసే వ్యాఖ్యానాలు కూడా ఎక్కువ ఉంటాయి కానీ అద్వైత సిద్ధిని ఆశ్రయించి ఆత్మోపలబ్ధికై బ్రహ్మ సాక్షాత్కార జానానికి పరబ్రహ్మ నిర్ణయానికై చేసేటటువంటి సాధన శ్రమ శ్రద్ధ ఆ జీవన పర్యంతము దీనిని నియమంగా స్వీకరించి చేయవలసినటువంటి పరి విధానం ఇదేదో ఒకరోజు ఓ పూట ఒక క్షణంతో ఒకసారి అధ్యాత్మవాది అయితే ఆత్మయే అన్నిటికంటే అధికమైనది అనేటటువంటి వాదనని గనక మనం ఒప్పుకున్నట్లయితే నిరంతరాయంగా దానిని ఆశ్రయించి జీవించాలి నిరంతరాయంగా దానినే సిద్ధింపజేసుకోవాలి అట్లా ఈ నడకను కొనసాగించవలసినటువంటి అవసరం కాబట్టి ఈ మౌలికమైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మనం ఈ ప్రకరణ గ్రంథాన్ని పరిశీలించాలి ఉత్తమమైనటువంటి అధికారుల కొరకు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు మధ్యమాధికారుల కొరకు ప్రకరణ గ్రంథాలు అధమాధికారులు లేక మందాధిక మందాధికారుల కొరకు స్తోత్రం హరిశంకర సాహిత్యాన్ని పరిశీలిస్తే వారు మానవోద్ధరణ కొరకు మానవులందరినీ ఉద్ధరించాలనే సత్సంకల్పంతో ఉత్తమమైనటువంటి వివేకము బుద్ధిశక్తి బుద్ధి కుశలత కలిగినటువంటి వాళ్ళ కోసమేమో ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలని బోధించారు మాకు అర్థం కావట్లేదు బాబు మేము ఆ స్థాయిలో లేము ఆ బుద్ధి కుశలత మాకు లేదు ఆ షడ్దర్శన వివేకం లేదు అనేవాళ్ళ కొరకు ప్రకరణ గ్రంథాలను రాశారు ఆత్మబోధ వివేక చూడమణి అపరోక్షానుభూతి ఇంట్లో చాలా ఉన్నాయి ఇలా రకరకాలైనటువంటి ప్రకరణ గ్రంథాలన్నింటినీ ఆదిశంకర్లు అందించారు మాకు ఇవి కూడా జాత కావట్లేదు బాబు అసలు మేము ఆత్మానుభవంతో మాకు పని లేద్యా బాబు ఆత్మ అంటేనే భయం మేము ఆత్మజోలికి రాలేము మాకు అలా కాదు మేము ద్వైత స్థితిలోనే ఉన్నాం మేము ఎప్పటికీ దేవుడుగానే ఉంటాం మేమెప్పటికీ దేవుడిని ఆరాధించాల్సిందే అనేటటువంటి మందాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ల కొరకు అనేక స్తోత్రాలను రచించారు శివానందరహరి సౌందర్యలహరి కనకధారాస్తవం అనేక లక్ష్మీ కరావలంబ స్తోత్రం రకరకాల ఆయన రాయన స్తోత్రాలు లేవు రచించని భగవంతుడు లేడు అట్లా భగవంతుని విభిన్న కోణాలలో స్పృశించారు ఆయన కాబట్టి అపరోక్షానుభూతి ఎవరికి మధ్యమాధికారులు అటువంటి మధ్యమాధికారుల కొరకు ఆత్మోపలబ్ధి కొరకై బ్రహ్మ సాక్షాత్కార జానం కొరకై పరబ్రహ్మ నిర్ణయం కొరకై ఈ అపరోక్షానుభూతిని వివరిస్తున్నారు ఈ దృష్టితో చదవాలి మనం చదవాలి దాని ఎప్పుడు ఇది పీఠిక అనమాట ప్రియాంబులంటా కదా ఈ ఇది మొట్టమొదటి వీటిని మనసులో ఉంచుకోవాలి ఏం చదివినా ఏం విచారణ చేసినా వీటిని ముందు మనసులో ఉంచుకొని దీన్ని బట్టి అన్వయం చేసుకోవాలి గ్రంథంలో అక్కడ ఏమి చదవాల ఇది ప్రార్థనా శ్లోకము గ్రంథ రచన ప్రారంభంలో ఆరాధ్య దేవతను పూజ్యులైన గురువులను స్థుతించుట సామాన్య సంప్రదాయము ఈ సనాతన ఆర్ష ధర్మాన్ని అనుసరిస్తూ శంకరాచార్యుల తమ గురువు గారికి జగత్కర్త సర్వాధీసు శ్రీహరిని నమస్సు నమస్సుమాంజులని అర్పిస్తున్నారు అద్వైత సిద్ధాంత సామ్రాట్టులైన శంకర భగవత్పాదుల తాను గురువు పరమేశ్వరుడు అభిన్నము జీవో బ్రహ్మ ఇవ అందువల్ల దక్షిణామూర్తి స్తోత్ర గ్రంథంలో ఆచార్య రూపంలో ఉన్న దక్షిణామూర్తిని ఇలా ప్రార్థించారు పరమేశ్వర సాక్షనుభూతిని సాధకులు ఏ విధంగా పరోక్షంగా కాకుండా స్వానుభవంతో పొందగలరో వేదవాక్కుల ప్రమాణంతో శంకరుల వారు ఈ గ్రంథంలో ఉపదేశించారు అంతైందండి ఈ వ్యాఖ్యానం చదవడం వల్ల మనకి స్పష్టత రాల ఇప్పటి వరకు ఎలా నిర్వచనం చేస్తూ వచ్చారంటే ఎవరో ఒక శ్రీహరి వైకుంఠంలో ఉంటాడు ఆయనని మనం ఇక్కడ నుంచి ప్రార్థనలు చేస్తూ ఉండాలి ఆ ప్రార్థనల ఫలితంగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు మనం కోరికలు కోరుకుంటూ ఉండాలి ఆయన కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు మనం ఈ జగత్తును అనుభవిస్తూ ఉండాలి ఈ జగత్తులో మనకేదైనా లోటుబాట్లు వస్తే ఆ శ్రీహరిని వేడుకోవాలి ఇట్లా వేడుకుంటూ ఆ జగత్తును అనుభవిస్తూ ఈ ద్వైత భావంతో చేసేటటువంటి అర్చనా విధానంతో పరోక్ష పద్ధతిగా భగవంతుని నిర్ణయం విధానానికి లొంగుబాటుతనంతో జీవిస్తాం ఇది మన స్థితి అంతేనా కాదా ఇప్పుడు దాన్ని ఈయన ఏం చేశారంటే ఇప్పుడు శ్రీహరినే గురువుగా స్వీకరిస్తే నష్టం ఏమిటి ఏదో కోర్కెలు తీర్చే దేవుడుగా పెట్టుకునే బదులు ఆ భగవంతుణ్ణి గురువుగా పెట్టుకున్నాం అనుకోండి అప్పుడేమై నీకు ఆయనకి దగ్గరతనం పెరగల నీకు ఆయనకి సంబంధం పెరగల నీకు ఆయన బోధించే విధానంగా ఆయన ఆయన చెప్పినటువంటి విధి విధానాలన్నింటినీ ఆయన ఉపదేశంగా స్వీకరించి ఆశ్రయించి ఆ తీరుగా నీ జీవితాన్ని మలుచుకునేటటువంటి అవకాశం రాలా తద్వారా నీకు ఆత్మోద్ధరణకు అవకాశం రాలా అట్టి ఆత్మనిష్ట చేత నువ్వు బ్రహ్మనిష్ఠుడవి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది జీవుడికి బ్రహ్మమునకు భేదము లేదనే స్థితిని సాధించవచ్చు కదా స్వానుభవ ప్రమాణంతో సాధించవచ్చు కదా ఈ అవకాశం ఉంది కదా మానవుడుగా నీకు ఈ అవకాశం ఉండి కూడా నువ్వు ద్వైత పద్ధతిగానే నేను జీవిస్తాను అనటం అజ్ఞానం కదా అది బాల్య చాపల్యం కదా చిన్నపిల్లవాడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మధుర పదార్థాలు తినేసి పైగా ఆడుకుంటూ కాగా బాల్యపు చేష్టలు ఆనందంగా దీవించేస్తూ ఉంటాయి అట్లాగే జగజ్జననీ జనకులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను ఆశ్రయించి ఈ జగత్ అనేటటువంటి మధుర పదార్థాలు నాకు ఇవ్వ స్వామి అని జగత్తు గురించి కోరికలు కోరుకొని ఆ జగత్తునే భోగ్య పదార్థములుగా అనుభవించేసి బాల్యపు క్రీడిస్తూ ఆనందిస్తూ ఆ రకంగానే జీవితాన్ని వదిలేసి జనన మరణాల మధ్యలో తిరుగుతూ ఉంటే ఇది మరి ఏమైనా ఆదర్శవంతమైన జీవితమేనా అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తాడు అనమాట ఎత్తుగడలోనే పరోక్షాను పని మొదటి శ్లోకంలోనే శ్రీహరిం ఉపదేష్ ప్రశ్నలు వేసాడు అనమాట ఆయన చూడండి ఇప్పుడు శ్లోకం అలా చూడండి శ్రీహరిం పరమానందం ఉపదేష్టమంటున్నాడు శ్రీహరి పరమానంద స్వరూపుడు వాడు పరమానంద పరమానంద స్వరూపుడు అంటే బ్రహ్మానంద స్వరూపుడు పరబ్రహ్మ నిర్ణయం కలిజేసినటువంటి వాడు పరమాత్మ సాక్షాత్తుగా పరమాత్మ మరి అటువంటి వాడిని ఆశ్రయించి నువ్వేం అడగాలి ఒక చక్రవర్తిని ఆశ్రయించి ఎవరైనా వేప విత్తనాలు ఇవ్వని అడుగుతారా నీ స్థాయికి వేప విత్తనాలే సరైనవి కావచ్చు కానీ ఇచ్చేవాడి స్థాయిని అనుసరించేనా కనీసం అడగాలిగా అవునా ఆ వేప విత్తనాల రత్నమో వజ్రమో అడిగి జీవితానికి సరిపడా వేప విత్తనాలు వచ్చేవిగా అవునా కాబట్టి ఆత్మోపలబ్ధి అనేటటువంటి రత్నాన్ని సకామ్యములైనటువంటి వేప విత్తనాలు అడగాల అనేది నువ్వు విచారణ చెయ్యి ఎప్పుడు విచారణ చేస్తావట ఉపదేష్టారం ఆయన పరమానంద స్వరూపుడే కాదు ఉపదేష్టారం ఆయన ఉపదేశించే సద్గురుమూర్తి కూడా ఆయనటువంటి వాడు జ్ఞానబోధకుడు ప్రబోధకుడు సర్వజీవులకు జ్ఞానాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన దగ్గర జ్ఞానరత్నాలు చాలా ఉన్నాయి మరి అటువంటి జ్ఞానరత్నాన్ని అపేక్షించాలా నువ్వు లేదంటే బాల్యపు చేష్టలైనటువంటి సకామ్యములైనటువంటి జనన మరణ చక్రంలో పరిభ్రమించేటటువంటి సాంసారికుని వలె సకామ్య పద్ధతిగా కోరికలు కాంక్షలు గురించి అడగాల నిజానికి ప్రార్థన ప్రశ్న లోతుగా విచారిస్తేనేమో ప్రశ్న బయటికి మామూలుగా చూస్తే ఏదో శ్రీహరి గురించి ప్రార్థిస్తున్నాడు అని అనుకుంటున్నాడు నిజానికి లోతుగా విచారణ చేస్తే ఏం కనబడుతుంది శ్రీహరిని ఏమడగాలో సూచిస్తున్నాడు మొదట్లోనే శ్రీహరిం పరమానందం ఎటువంటి స్వరూపుడు పరమానంద స్వరూపుడు ఇంకా ఎటువంటి వాడట ఉపదేష్టమూర్తి ఎవరి గురించి ఉపదేశిస్తాడ ఈశ్వరం ఈశ్వరం నీ ఈశ్వరుడు ఎట్లా అయి ఉన్నావో అది ఉపదేశిస్తాడు నీకు దీవుడికి ఈశ్వరుడికి అభేద స్థితి ఎట్లా ఉందో ఉపదేశించేటటువంటి సద్గురుమూర్తి ఎవరయ్యా శ్రీమన్నారాయణుడే అందుకని గురు పరంపర చెప్పుకునేప్పుడు మొదట ఎవరితో మొదలు పెడుతున్నావు నారాయణం పద్మభువంచరం చేరత్తమం అంటున్నావు కాబట్టి అందరికీ మొట్టమొదటి ఎవరు బోధించడా అంటే నీ నారాయణ స్వరూపుడే బోధించాడు అంటే ఎవరి గురించి బోధించాడయ్యా అంటే దేవుడు ఈశ్వరుడు ఒకటే అనేటువంటి అద్వైత సిద్ధి గురించి బోధించాడు కాబట్టి నేను గురువులకే గురువు జగద్గురువు ఆ రకంగా మరి ఇప్పుడు ఆ శ్రీహరిని మనం అట్లా అలా ఆశ్రయించాలి కదా రెండో వాక్యం చదువు వ్యాపకం సర్వలోకాయన వాళ్ళు అట ఆయన స్థితి గురించి చెప్తాడు సర్వవ్యాపకుడు సర్వ వ్యాపకుడైన వాడు నీకేమిస్తాడు ఆ వ్యాపక స్థితి గురించి తెలియజేస్తాడు ఆ వ్యాపక స్థితికి సంబంధించిన జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు ఆ వ్యాపక స్థితికి సంబంధించిన ఆనందాతీతమైనటువంటి స్థితిని ఆనందమనే పరిమితిని ఎట్లా దాటాలో బోధిస్తాడు అంతేగా అందుకని ఆయన పరమానంద స్వరూపుడు అన్న ఆనందమునకు పరమైనటువంటి వాడు ఆరమ్యము ఎరిగినవాడు దాని పరిమితం ఎక్కడ దాకా ఉందో తెలిసినవాడు కాబట్టి ఆయన వ్యాపకుడు ఎంత వ్యాపకుడు సర్వలోకానం పక్కనే వేసేసాడు నువ్వు అక్కడ అని చెప్పడానికి అవకాశం లేదా బాబు అంతటా వ్యాపించి ఉన్నాడు మరి అంతటా వ్యాపించి ఉన్నవాడు నీకేం చెప్తాడు నీకేం తెలియజేస్తాడు నేను ఎలా ఆశీర్వదిస్తాడు నేను ఎలా అనుగ్రహిస్తాడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని తెలియజేయడం ద్వారా నిన్ను అనుభవిస్తాను తత్వము అంటే వ్యాపకమే దాని లక్షణం వాటి తత్వం అదండి అంటే వాటి జీవ ఆజీవన పర్యంతం జనం నుంచి మరణం దాకా వాడిని ఏది పట్టుకున్నా ఆ లక్షణమే కనుక జీవితం అంతా వ్యాపించి ఉంది అని అర్థం అంత వాడి తత్వం అంతేనండి అంటే ఒకసారి లోభ లక్షణం వచ్చిందండి ఒక మనిషికి వాడి తత్వంలో స్వభావంలోనే ఉంది వాడికట అప్పుడు వాడు ఏం చేసినా ఆ లోభ లక్షణం దృష్ట్యానే చేస్తాడు ఒకడికి త్యాగ లక్షణం ఉందండి వాడు ఏం చేసినా ఆ త్యాగ బుద్ధితోనే చేస్తాడు ఎందుకని వాడి తత్వం అది కాబట్టి స్థూలార్థంగా తత్వం అన్నా కూడా ఇలాగే వ్యాపకంగానే కనపడత వ్యాపకమైనటువంటి పరతత్వంగా పరమతత్వంగా స్వీకరించినప్పుడు కూడా సర్వలోకములు వ్యాపించినటువంటి ఆత్మతత్వాన్ని బ్రహ్మ సాక్షాత్కార సాధనంగా మరి ఆ జ్ఞానాన్ని పొందడానికి ఆయనే ఆధారంగా ఉన్నాడు మరి ఆయన ఉపదేశాన్ని ఆయన ఆజ్ఞానుసారం వర్తించాల వద్దా అట్లా వర్తించినప్పుడు మాత్రమే నువ్వు శుభం కలుగుతుంది అలా నువ్వు ఆయన్ని ప్రార్థించాలి ఇది ప్రార్థన అంటే ప్రతిరోజు మనం కూడా దేవుడిని ప్రార్థిస్తున్నాం ఏమైనా ప్రార్థిస్తున్నావు ఏమి మన అడుగుతున్నావు అసలు ఏమి మన అడగాలి ఇన్ని ప్రశ్నలని మనలో లేవనెత్తుతున్నాడు సమాధానం కూడా ఏం చెప్తున్నాడు అందుకు ఆయనకి నమస్కారం ఎందుకని సర్వలోకములకు కారణభూతుడ సృష్టికి అంతటి కారణభూతుడైన వాడు ఎవడయ్యారంటే ఆ శ్రీహరే మరి అటువంటి సమస్త సృష్టికి కారణభూతుడైన వాడిని ఆశ్రయించి అడగదు మహత్తత్వమైనటువంటి దానిని బ్రహ్మజ్ఞానాన్ని అడగాలి కానీ భౌతికమైనటువంటి వాంచలని భౌతికమైనటువంటి కాంక్షలని తీర్చమని కోరటం అధర్మం కదా సరైన విధానం కాదు కదా కాబట్టి అటువంటి మహత్తత్వమును ఉపదేశించమని అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని తమ్ నమామ్యహం నాయన నీ వశవర్తినై ఉంటా నువ్వేం చెప్తే అది చేస్తా నమహ నమామ్యహం అహం అంటే నేను నమామ్యహం అయినా నేను వశపరుస్తున్నా నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా నువ్వెట్లా ఆజ్ఞాపిస్తే అట్లా అనువర్తిస్తాను దేనికి నిమిత్తమై బ్రహ్మజ్ఞానం నిమిత్తమై తత్వజ్ఞానం నిమిత్తమై వ్యాపక ధర్మం నిమిత్తమై నిన్ను ఆశ్రయిస్తున్నాను నిన్ను కోరుతున్నాను నిన్ను ప్రార్థిస్తున్నాను అనేటటువంటి ప్రార్థనతో ప్రారంభించాడు కాబట్టి ఇందులో ఏమేమి చెప్పాడు ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చేసే ప్రార్థన విషయము చెప్పాడు పరోక్షంగా అతను బ్రహ్మజ్ఞాని అనేటటువంటి నిర్ణయాన్ని చెప్పాడు అపరోక్షానుభూతిగా ఆయన ఆశ్రయించి నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి నిర్ణయాన్ని కూడా నీకు ఆశీర్వచన రూపంలో చెప్తున్నాడు ఇంకేం చెప్తున్నాడు రోజూ ప్రార్థన చేయమని బయగా ఆదేశిస్తున్నాడు బ్రహ్మజ్ఞానం పొందే వరకు విడిచిపెట్టకూడదట నిరంతరాయంగా ఆర్తితో వేడుకుంటూ ఉండాలట దైవాన్ని వేడుకో తప్పేమీ లేదు అందులో ఈశ్వరానుగ్రహం కొరకు వేడుకో కానీ అదేం చేయాలటత్వం కోసం తత్వజ్ఞాన సిద్ధికై దీవో బ్రహ్మ నాపర దీవుడు బ్రహ్మము వేరు కాదు తత్వత వేరు కాదు ఏ దృష్టితో వేరు కాదు అంటే తత్వత వేరు కాదు ఇప్పుడు భౌతికంగా వచ్చేసరికి వేరువేరేమి పదార్థం దృష్టి అూస్తే అంత వేరువేరేనా నీళ్లు నిప్పులు ఒకటేనండి అంటే తత్వత ఒకటే తత్వత సత్యమే అగ్ని నుంచే జలం వచ్చింది జలం అలా అగ్నిలోకి వెళ్ళిపోటే తత్వత ఒకటే భౌతికంగా చూస్తే వేరువేరుగా ఉన్నట్లు ఆభాష భ్రాంతి కలిగిస్తున్నాయి ప్రత్యక్ష జ్ఞానమంతా ఆభాష నీళ్లు వేరే నిప్పులు వేరే అనేది నీ ప్రత్యక్ష జ్ఞానం కానీ అది ఆభాష అది భ్రాంతి అంటే భ్రమ దేని మీద పోల్చి చూస్తే తత్వజ్ఞానంతో పోల్చి చూస్తే కాబట్టి తత్వజ్ఞానం దృష్ట్యా చూడటం వచ్చినటువంటి వాడికి పరమార్థ విజ్ఞానం కేవలం పదార్థ రీత్యా చూస్తే భౌతిక విజ్ఞానం విజ్ఞానం ద్విధంబులు పదార్థాన్ని పరిశోధిస్తూ పోయినవాడు కూడా విజ్ఞానే వీడెవడు భౌతిక విజ్ఞాన శాస్త్ర యంత్రం పరమార్థాన్ని విచారిస్తూ పోయిన వాడికి ఇప్పుడు తత్వజ్ఞాని ఫిలాసఫర్ అంటే ఇప్పుడు తాత్వికమైన దృష్టి ఏమి ఉంటుంది తప్ప భౌతికమైన దృష్టితో పని లేదు ఇంత భేదం ఉంది వాళ్ళిద్దరి మధ్య అపరోక్ష జ్ఞానం తత్వజ్ఞానిది అపరోక్ష జ్ఞానం భౌతిక జ్ఞానంది ప్రత్యక్ష జ్ఞానం అనేకత్వంతో కూడుకుని ఉంటాం భిన్నత్వంతో కాబట్టి ఎత్తుగడలోనే ప్రత్యక్ష పరోక్ష అపరోక్ష అనేటటువంటి స్థితి గదులని ఎత్తుకుంటూ దానిని ఆశీర్వచన వాక్యంగా తెలియజేస్తూ ప్రార్థన ఎలా చేయాలో తెలియజేస్తూ భగవంతుని దేని నిమిత్తమే ఆశ్రయించాలో తెలియజేస్తూ ఐశ్వరారాధన ఎందుకు చేయాలో చెబుతూ సద్గురుమూర్తి జగద్గురు మనకి ఉపదేశం కావించారు అతి ముఖ్యమే నీ వశయంలో నువ్వు ఉండకూడదు ఈశ్వరుడికి వశయమై ఉండాలి ఆ ఉన్మత్తత ఉండాలన్నమాట నా కొరకు పిచ్చివాడు ఆయనతో పరలోక సామ్రాజ్యం అని స్థానమిత్తం అన్నాడు కేసు ప్రభు ఈ వాక్యం కూడా డికోడ్ చేస్తే ఇదే వస్తుంది మరలోక సామ్రాజ్యం అంటే ఎక్కడ ఉంది వైకుంఠం అంటే ఎక్కడుంది కైలాసం అంటే ఎక్కడుంది ఎక్కడ ఆకాశవతలు లేదు ఈ క్షణంలోనే ఉంది ఈ క్షణంలో ఉంది చూసే దృష్టిలో ఉంది తత్వత ఉన్నవాడు ఎల్లప్పుడూ పర్లోక సామ్రాజ్యంలోనే ఉన్నాడు ఎప్పుడు వైకుంఠంలోనే ఉన్నాడు ఎప్పుడు కైలాసంలో ఉన్నాడు ఎందుకని నీవో బ్రహ్మయ్య నాపర నాకు ఈశ్వరుడికి భేదం లేదు అనేటటువంటి ఉన్నత్తతలో ఉన్నాడు వాడికి లోకం కమైనటువంటి ప్రత్యక్ష జ్ఞానంతో పనిలే కేవలం అపరోక్షానుభూతిలో నిలకడ చెందినటువంటి మనసు బుద్ధి చిత్తము కలిగినటువంటి వారు అటువంటి వాడు కదా సారథక జన్మ కలిగినటువంటి వాడు జన్మ వాడు అది వశవర్తీ ఈశ్వరాయుక్త చిత్తం కలిగి ఉండాలి ఇప్పుడు ఎట్లా విషయాయత్తంగా ఏం చేయాలడు ఇప్పుడు ఈశ్వరాయత్తంగా మార్చ విషయరసం చేత నిండినటువంటి ఇంద్రియాలని దివ్యత్వం చేత నింపాలి అంటాడు పరమాంసం ఏం చేయాలయ్యా సాధన అంటే ఇప్పుడు ఎద్దేతో నిండినటో ఇర ఐదు ఐదు ఇరవై ఐదు ఇంద్రియాలు విషయరసంతో నిండిపోయాయి శబ్దస్పరిసరూపరసంధాలకు సంబంధించిన కోర్కెలతో నిండిపోయినాయి ఆ స్థానంలో ఏం చేయాలట ఆయా ఇంద్రియాధిష్టాన దేవత అనుగ్రహ రూపంగా చూడాలి అప్పుడేమైపోయింది అరే అట్లా దృష్టిని మార్చుకోవాలి భావనని మార్చుకోవాలి ఓరియంటేషన్ని మార్చుకోవాలి అట్లా చేయబంది అది వశవర్తీ అయి ఉండటం అంటే అప్పుడేమైపోయాడు సదా నేను ఈశ్వరుడు వశవద్దు అప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో వాడికి ఎవడికి లేకుండా దీనికి భయపడడం ఎవరి నుంచి రక్షించమని కోరాడు భక్తులకి ఎన్నో కష్టాలు వాళ్ళ చరిత్ర చదివితే ఎప్పుడు ఈశ్వరుడినే వేడారు అంతే కాని రాజుల్ని మహారాజుల్ని శరణ ఎందుకని ఈశ్వరుడికి నమామ్యహం ఒకసారి చెప్పే ఒకసారి నీకు వశవర్తిని అయ్యా అని పరమాత్మకి చెప్పుకున్నా నేను ఆయనకే వశవర్తిని కాని ఈ భౌతికమైనటువంటి పరిమితులతో కూడినటువంటి వాటికి కాదు కాబట్టి నన్ను కాపాడగలిగిన సమర్థయవుడు ఈశ్వరుడు ఈశ్వరుడే ఇంకేమిట నాకు ఆయనకి అభేదం ఇంకే జ్ఞానంలో ఉన్నాను అపరోక్ష జ్ఞానంలో ఉన్నాను నాకు ఆయన అభేదస్థితిని సూచించే అపరోక్ష జ్ఞానంగా ఉన్నాను కాబట్టి ఇక నాకే రకమైనటువంటి చింత లేదు ఇది వశవర్తి అయి జీవించడం ఉండాలని ప్రారంభ శ్లోకంలోనే బోధిస్తున్నా రెండో శ్లోకం అపరోక్షాను మోక్ష సిద్ధయే ప్రయత్నేన ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఈ గ్రంథాన్ని ఎవరినుద్దేశించి రచించారో పాఠకులలో ఎట్టి వారికి దాని ఫలప్రాప్తి కలుగుతుందో సాధన తెలియజేస్తున్నారు పూర్తిగా నశించాలి అజ్ఞానమే ద్వంద్వ భావనకు మూల కారణం మనోబలం బుద్ధి కుశలత దృఢ నిశ్చయం కలిగి అవరోధాలను అధిగమించి గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయగలిగే సాధకులు ఇది సాధ్యము గట్టి ప్రయత్నం అంటే అర్థం అది గట్టి ప్రయత్న లాభంలా ఇటువంటి మూడు అంశాలు చెప్పాడు లక్ష్యం గురించి చెప్పాడు అధికారిత్వం చెప్పాడు ఎట్లా సాధన చేయాలో చెప్పాడు స్పష్టంగా చెప్పాడు కదా ఎవరికి ఉద్దేశించబడిందట్రంథం సాధన చతు కేవలము సాధన చతుష్టయ సంపత్తి కలిగి మోక్షమందు పూర్తి తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడికి మాత్రమే అని స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి అధికారి సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి నిత్యాత్య వస్తు వివేకము ఇహాగ విరాగము శమాధి షట్క సంపత్తి నేను నాలుగు కలిపితే సాధన చదుష్టాయి సంపత్తి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకూడదు ఇప్పుడు గించాలేపా కఠోపనిషత్తులో కాబట్టి నిత్యా నిత్య వస్తు వివేకము శమాధి షట్క సంపత్తి ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగము ముక్షత్వం అనేటటువంటి సాధన చతుష్టయ సంపత్తిని కలిగి ఉండాలి వాడే అధికారి దినే నిత్యాత్య వస్తువు వేగం అంటే ఏంటి నిత్యమో గ్రహించడం ఏ వస్తువు ఏ వస్తువు నిత్యమో ఏ వస్తువు అనిత్యమో తెలిసి ఉండాలి అంటే అర్థం ఏంటి నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది సర్వకాల సర్వావస్థల మార్పు చెందక ఉండునది లేదు ఎల్లప్పుడూ ఉండదనకూడదు సర్వకాల సర్వాస్థల ఎందు చెందక ఉండనది ఏరు అది నిత్యము అంటే మార్పు చెందుతూ నశించింది సర్వకాల సర్వావస్థల ఇప్పుడప్పుడు అని కాదు సర్వకాల సర్వావస్థలలోనూ మార్పు చెందుచు తనకుత నశించునది ఏరు దాని ఎవరో నశింపజేయకర్ల తనకుత నశింపజేయనది నా నాశనము పొందినది ఏదో అది అనిత్యము కాబట్టి ఈ సృష్టిలో నీకు ఏ నన్నా కనపడని ఏ వస్తువైనా కనపడండి ఏ జగత్తు అయినా ఏ పాత్ర అయినా ఏ మానవ సంబంధాలైనా కానీ ఏవైనా తీసుకో అవన్నీ ఎందులోకి వచ్చేస్తాయించేవి అవన్నీ అనిత్యములే ఎందుకని భార్య భర్త నిత్యమా అనిత్యమా అని ఎందుకని ఓ కాలం ముందు ఎక్కడ ఉన్నారో తెలియదు ఏమో ఎక్కడ ఉన్నారో తెలియదు ఒక కాలంలో కలిసినట్టు కనబడుతుంది తర్వాత ఒక కాలం తర్వాత ఎవరు ముందో ఎవరు అనుకో నిద్రావస్థలో భార్య భర్తలే ఇద్దరు తెలియదు ఎక్కడ దాకా వెళ్లేవు అక్కడ దాకా వెళ్ళకర్లా నిద్రావస్థలోనే భార్య భర్త లేరు అయిపోయాను స్వప్నావస్థలో ఉన్నారా లేరు అయిపోయా లేరు స్వప్నావస్థలో అంతా నువ్వే కదమ్మా ఒకవేళ ఆయన వచ్చినా కూడా ఆయన రాడుగా నువ్వే ఆ భావన చేత ఆ రూపాన్ని ధరిస్తాం రెండు పాత్రలు నువ్వే పోషిస్తావు ఎప్పుడైనా కోపం వచ్చింది మీ ఆయన బాగా కొట్టాలనుకున్నాం అనుకో భౌతికంగా సాధ్యం కాలేదనుకో అప్పుడేమవుతుంది స్వప్న వస్తున్నారు రాత్రి వచ్చి ఏం చేస్తావు మీ ఆయన టపాటపా కొట్టినట్టు కలగంటాం ఎవరెవరిని కొట్టారు అది సంబంధం కానీ మానసిక ఉపశాంతి లభించేస్తుకాలిక ఉపశాంతి లభించేస్తుంది ఎందువల్ల శిక్షించేసేవుగా కక్ష తీరిపోయి ఆ రజగుణ ధర్మం విశ్రాంతి చెంది అంత కొట్టిన తర్వాత ఏడుస్తాడో ఎడవడా దుఃఖిస్తాడో దుఃఖింతడా ఆ తమో గుణ ధర్మం కూడా విశ్రాంతి ఆహా ఎంత బాగా రజగుణ తమో గుణ ధర్మాలు వ్యావృత్తి చెందినయి ఉపశాంతి చెందినయి పొద్దున లేచేటప్పుడు ఫ్రెష్గా లేచువు ఏంటంటే శిక్ష వేసేసావుగా ఆనందించేసావుగా ఈ రకంగా నువ్వు అనుకునేటటువంటి ఏ అంశాలు స్వీకరించినా మమకార హేతువులు గాని అహంకార హేతువులు గాని భోగ్య హేతువులు గాని భోగముల ఆసక్తి కాని లేదా కానీ ఒక దాని వల్ల నీకు తీవ్ర దుఃఖం ఏర్పడుతుంటాను ఆ తీవ్ర దుఃఖం ఎంతకాలం ఉంటుందంటే దాని దుఃఖ దృష్టి ఉన్నంతకాలం దృష్టి మారిపోతే ఈ రకంగా ఈ జగత్తు మొత్తం అంతా కూడా ఉన్నదంతా కూడా అనిత్యమైనటువంటివి ఉన్నవి కానీ నిత్యమైనటువంటివి లేవు మరి నిత్యమైనటువంటిది ఏమిటి సర్వకాల సర్వావస్థల ఎందు తనకు తానుగా మార్పు చెందనిది దేని ప్రభావితం కానటువంటిది అయినటువంటి ఆత్మస్వరూపము బ్రహ్మస్వరూపము పరబ్రహ్మ నిర్ణయము నిత్యమైనటువంటిది అనేటటువంటి నిర్ణయాత్మక జ్ఞానం కలగాలి అందుకని వివేకం అన్నారు వివేకం అంటే అర్థం ఏంటంటే నిర్ణయాత్మక జ్ఞానం మరలా తిరిగి ఆ భ్రాంతులో పడకూడదు ఐస్ బాగుంటుంది కదా అన్నారు అలా ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది కదా అండి అన్నామనుకో అప్పుడు మీ అమ్మాయితో ఓడ అంటే బయటికి మౌనం వహించాలి అంతరంగంలో విచారణ చేయాలి చేసి నిత్యా నిత్య వస్తు వివేకంతో వ్యవహరించాలి బాహ్యంలో ఉన్నటువంటి భ్రాంతులకు లోంగా ఓడదాని ఎవరితో పడితే వాళ్ళతో తగాదా వేసుకోమని కాదు చాలామందికి ఈ వివేకం లోపిస్తుంది అన్నమాట లోపించి అందరితో తగాదాలు అడుగుతుంటాడు అప్పుడేమైంది ఇంకా దుఃఖమైంది అర్థమైన బ్రహ్మానందమును అందుకోవటానికి చేసే ప్రయత్నం కాస్త విషయావృత్తమైనటువంటి దుఃఖానికి లూంగిట్లా ఒకదానికొకటి ముడిపోటు ఉంటాడు కాబట్టి ఈ నిత్యానిత్య వస్తు వివేకాన్ని చక్కగా పరిశీలించి పరిశోధించి సంపాదించాలి ప్రతి ఆలోచనని ప్రతి అనుభవాన్ని ప్రతి జ్ఞాపకాన్ని ఇదం అనేటటువంటి ప్రతి దేనినైనా సరే ఈ నిత్యా వస్తు వివేకం మీద ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఒకటి లభిస్తుంది ఏంటిది అంటే వస్తు నిశ్చయ జ్ఞానం అని వస్తుని ఎక్కడా ఏం రాసుకోవటం అంతా ఒకేసారి ఎట ధారణ చేస్తావు రికార్డు మీద ఆధారపడుతున్నావు అవసరమైతే రాసుకోవాలి నీపుస్తే కదా అట్లా ఆ వస్తునిశ్చయ జ్ఞానాన్ని తప్పక సముపార్జించాలి సముపార్జించిన తర్వాత ఏం చేయాలి ఇహమూత్రార్థ ఫలభోగ విరాగంతో వ్యవహరించాలి వాటితో తెలుసుకుంటే సరిపోయిందా విహామూత్రార్థ ఫలభోగ విహ అంటే విసర్జింపదగినటువంటి వస్తువులని రోజు ఎట్లా అయితే విసర్జిస్తున్నావో వాటిని అట్టే ఏం చేస్తున్నావు విసర్జించి వేస్తున్నావు ఏ రోజు కాదు అవునా కదా నాలోపల ఉత్పన్నమైనవే కదా అని అట్టే కాబట్టి ఏం వాటిని విసర్జించవలసింది వాటిని విసర్జించవలసిన వాడి ఎడ ఎటువంటి భావన నైతే కలిగి ఉన్నావు ఎటువంటి మనోవైఖరినైతే కలిగి ఉన్నావు అలా ఈ అనిత్య వస్తువుల ఎడల కలిగి ఉండాలి ఈ అనిత్యమైనటువంటి వాటన్నింటి ఆ మలమూత్రాదుల ఎందు భావన కలిగి ఉంది విసర్జిస్తున్నావు త్యాగం చేస్తున్నావు వాటి ఎట్టి భావనని కలిగి ఉన్నావు ఎట్టి మనోవైఖరిని కలిగి ఉన్నావు ఆ రీతిగా భావన చేసి వాటిని ఇహమును విడవాలి కాబట్టి అనిత్యమైనదంత ఐహికమే రోడ్డు ఐహికము ఆముష్మికము ఇహము పరము పరానికి సంబంధించినంత నిత్యం ఆముష్మికానికి సంబంధించినంత నిత్యం అర్థమైందండి ఐహికానికి సంబంధించినంత ఇహలోకానికి సంబంధించినంత కాబట్టి ఏదైనా నీ ముందుకు రాగానే నీ విచారణకు రాగానే ఆలోచనకు రాగానే ముందు ప్రశ్న వేసుకోవాలి ఇది ఐహికమైనటువంటిదా ఆముష్మికమైనటువంటిదా ఇది ఇహానికి సంబంధించినటువంటిదా పరానికి సంబంధించినటువంటిదా అనేటటువంటి ప్రశ్న వేసుకోవాలి రోజు భగవంతుడికి ఆరాధన చెయ్యాలి ఇహమా పరమాధనా కాబట్టి ఆచరించాలి మా ఏం చేస్తాడు లేని నేను చేయకపోతే ఎవరి మోక్షం వాళ్ళు అంతేగాని నీ బట్టి ఆయనకు రాదు ఆయన బట్టి నీకు రాదు కాబట్టి ధర్మార్థ కామములన్నీ ఒకరియందు ఒకరికి ఆశ్రయము ఒకరి ఒకరికి సహకారత్వ కారణం ఉంటే మోక్షనందు ఎవరితోవా వారిదే ఎవరి స్వీయ జ్ఞానం వారిదే ఎవరి స్వరూప జ్ఞానం వారిదే కాబట్టి ఇహాముత్రార్థ ఫర భోగ విరాగం దృష్ట్యా అనిత్యమైనటువంటి వాటి తప్పక ఐహికమైనటువంటి వాటి వైరాగ్య భావంతో చూడాలి త్యాగభావంతో చూడాలి వస్తునిశ్చయ జ్ఞానంతో చూడాలి సరే ఇలా ఉండాలి అంటే నేను ఒక సంపద ఉంటేనే అది వీలవుతుంది ఆ సంపద ఏమిటి దొంగలు దోసుకోలేనటువంటి సంపద ఒకసారి వస్తే పోనటువంటి సంపద వస్తే వృద్ధి చెందడమే దాని లక్షణం కానీ తిరిగి నశించేటటువంటి లక్షణం లేనటువంటి సంపద ఆ సంపద పేరేమిటి శిష సంపత్తి ఓకే శవము దమము ఉపరతి ప్రతీక్ష శ్రద్ధ ఆరు లక్షణాలతో ఉంది కాబట్టి షక్క అన్న ఈ ఆరు సంపదలు ఈ ఆరు లక్షణాలను కలిపి సంపద అన్న సాధకుడికి సంపద ఏమిటంటే ఈ ఆరు లక్షణాలే శిథి దీక్ష శ్రద్ధ సమాధానం ఈ ఆరు లక్షణాలు కలిగినటువంటి వాడు ఆత్మోపలబ్ధికి ఆత్మోపదేశానికి ఆత్మ విచారణకి అరుగుడు అధికారి ఈ ఆరు లక్షణాలు గనక లేకపోయినట్లయితే వాడు నిలకడ కోల్పోతాడు చిత్తానికి నిలకడ ఉండదు చాంచల్య లక్షణం కలిగింది ఎవరికైతే ఆరు స్పష్టంగా ఉంటాయో వారికి చిత్తశుద్ధి తప్పక లభిస్తుంది క్షమము అంటే ఏంటి అంతరింద్రియ నిగ్రహం దమము అంటే ఏంటి బాహ్యేంద్రియ నిగ్రహం అంటే ఏంటి ప్రతీక్ష అంటే ఒక్కొక్క దాన్ని చక్కగా పరిశీలించాలి వివేక చూడమణ గ్రంథంలో ఈ సాధన చదుష్ట సంపత్తి గురించి విపులంగా చర్చిస్తాను వీటిని ఉపయోగించి పంచకోశ విచారణ చేయాలి ఆ పంచకోశములకు సాక్షిగా నేను ఎలా నిరూపించుకోవాలి క్షేత్ర క్షేత్రజ్ఞ స్వరూపాన్ని ఎట్లా విచారణ చేయాలి వాటిలో నుంచి నువ్వు క్షేత్రజ్ఞుడు అనే నిర్ణయాన్ని పొందాలి అనే సాక్షివి అనేటటువంటి నిర్ణయాన్ని పొందాలి అనేది స్పష్టంగా వివేక చూడామణిలో బోధిస్తాయి కాబట్టి తప్పక సాధకులు అందరూ వివేక చూడామణ ప్రకరణ గ్రంథాన్ని బాగా అధ్యయనం చేసేది కూడా అసలు అవి ఈ సాధన చదుష్ట సంపత్తిని ప్రతిపాదించకుండా అధ్యాత్మ వేదాంత సిద్ధాంతమే లేదు ఏ సిద్ధాంతాన్ని స్వీకరించినా ఇవన్నీ ఉంటాయి ఇవి లేకుండా సాధన చతుష్టయ సంపత్తి అనే పునాది లేకుండా ఆత్మసాక్షాత్కారం అసాధ్యం అసాధ్యం అంతే సాధకుడు అంటే అర్థం ఏంటంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడే సాధకుడు అర్థమైనా ఇవి లేనివాడు సాధకుడు కాదు నేను ప్రాణాయామం చేసా ఆసనాలు చేశానంటే సాధకుడు ఏ ధ్యానం చేశాను యోగం చేశాను నేను ఆరాధనలు చేసాను నేనెంత సాధన ఎప్పటి నుంచో చేస్తున్నాను అని అంటే నువ్వు సాధకుడు ఎవడు సాధకుడు ఎవడైతే ఈ సాధన చతుష్టయ సంపత్తిని కలిగి ఉన్నాడో వాడే జ్ఞాన మార్గమునకు ఏ మార్గానికి జ్ఞాన మార్గం ఆత్మ విచారణ మార్గం అనే జ్ఞాన యోగ మార్గానికి అర్హత సంపాదించాలి అంటే తప్పక ఈ నాలుగో ఉండాలి అందులో మూడవది ఏంటి సమాధి శాస్తక సంపాదన అమను దాము ఉపరతి దితీక్ష శ్రద్ధ సమాధానం కాబట్టి ఉపరతి అంటే అర్థమేమిటి అంటే ఆత్మయే సర్వాధికమైనటువంటిది అనేటటువంటి దానిని స్వీకరించి మిగిలినటువంటి వాటిని అప్రధానముగా భావించుటయే ఉపరతి దితీక్ష అంటే ఏంటంటే అట్లా అప్రధానంగా భావించడం వల్ల వచ్చేటటువంటి సకల భౌతికమైన ఐహికమైనటువంటి విపరీత పరిస్థితులను ఓర్పు వహించి సహించుట ఐహికమైనటువంటి అప్రధానంగా చూస్తే ఏమిటి వస్తాయట విపరీత పరిస్థితులు వస్తాయి అంటే విపరీత పరిస్థితులు ఏం చేయాలంటే శీతోష్ణిద్దు అందములను సుఖదుఖ ఆదిద్దు పరిస్థితులను సహించి ఉంటుట ఎందుకని వ్యతిరేకంగా చేస్తాడుగా హెమాజిషట్క సంపత్తిని సంపాదించాలంటే ఏం చేయాలప్పుడు ఇంద్రియాలు కోరినట్టుగా జీవించకూడదుగా ఇంద్రియాలు కోరిన ఇవ్వకూడదుగా ఇంద్రియార్థములను వాటి ప్రవేశింపనకూడదుగా అందుకని అట్లా చేసేటప్పుడు కొన్ని ద్వంద్వలు వ్యతిరేకంగా చేస్తాడనమాట అప్పుడు విపరీత పరిస్థితులు ఏర్పడతాయి ఆయా విపరీత పరిస్థితులు ఏ ఓర్పు సహనము కలిగి వాటిని స్వాధీనపరుచుకొని ఆ ద్వంద్వాలను స్వాధీనపరుచుకొని ఆత్మనిష్టయందు మనసుని లగ్నం చేయటమే ప్రితీక్ష శ్రద్ధ అంటే అర్థం ఏంటిగ్రత ఆత్మసాక్షాత్కార జ్ఞానమునందే చిత్తములు ఏకాగ్ర మనసుటే శ్రద్ధ చిత్తానికి వేరే పనుండకూడదు కదా చిత్తం సదా దేంట్లో లగ్నమై ఉండాలి అంటే ఆత్మసాక్షాత్కార జ్ఞానం అనందే చిత్తము లగ్మై ఉండేటట్లుగా నియమించుటనే శ్రద్ధ అంట సమాధానం ఆత్మనిష్ట చేత ఆత్మోపలబ్ధి చేత ఆత్మోపదేశం చేత స్వస్వరూప సాక్షాత్కార దర్శనం చేత స్వప్రకాశ దర్శనం చేత పొందినటువంటి సమాధానము అంటే అప్పుడే కాదు అలా వాటి వల్ల జరిగినటువంటి సమాధానం ఏదైతే ఉందో అదే సమాధానం మిగిలిన సమాధానాల సంతృప్తి పడనని అర్థం ఇప్పుడు ఎలా సంతృప్తి పడిపోతున్నాడు ఎలా సంతృప్తి పడిపోతున్నాడు నేర్చుకున్న దాంట్లో కోరిన దానితో సంతృప్తి పడిపోతున్నాడు నేర్చుకున్నది కాదు కోరిన సంతృప్తి పడిపోతుంది పిల్లలు కావాలని కోరావమ్మా మగపిల్లలే కావాలని కోరేవా ఆడపిల్లలే కావాలని కోరేవా పిల్లలు కావాలని కోరేవా ఎవరు పుట్టినా సర్దుకున్నావు అంతేనా మగపిల్లాడే కావాలంటే వేధ మిగిలిపోతా లేదంటే ఒక నలుగురునో ఐదుగురునో ఆడపిల్లని కాన తర్వాత లేక లేక లేక లేక కలిగిన సంతానమని గరాబంతో చెట్ట చివరకు ఒక మగపిల్లాడి కంటాం అప్పుడేమై ఖరాబాల బిడ్డగా పెరుగుతాడా లేదా జీవితం అంతా ఎవరి మీద పెట్టుకుంటున్నా ప్రాణాలని వాడి మీదేనండి అంటావా అప్పుడు ఐహిక సత్యమా పారమార్థిక సత్యమా ఐహిక పూర్వకమైనటువంటి వస్తువుల ఉపలబ్ధి మనుషుల చేత కాని వస్తువుల చేత గాని పరిస్థితుల చేత కాని ఇది కోరాను అది వచ్చింది సంతృప్తి చెంద లేదా అసంతృప్తి చెందా అనేటటువంటి సమాధానములు పొందండి సదా ఏ స్థితిలో ఉండాలి ఇప్పుడు సంతృప్తిగా ఉండాలి ఆత్మనిష్ఠుడే ఉండాలి ఆత్మసాక్షాత్కార జ్ఞానం చేత పొందే సమాధానమే నాకు కావాలి కాని ఇతరత్ర సమాధానముల చేత నాకు పని లేదు అనేటటువంటి లక్షణంతో ఉంటారు అట్లా ఎవరైతే ఉన్నారో వాడు ఆ సమాధాన స్థితిని పొందినటువంటి వాడు ఇది సమాధి షట్క సంపత్తి తర్వాత నాలుగవది ముమోత్వం ముమోక్షత్వం అంటే మోక్షం తప్ప నాకు ఇతరం అవసరం లేదు ప్రపంచం అంతా కావాలి చిన్న చివరికి మోక్షం కావాలన్నవాడు ముక్షత్వం కాదు అది మోక్షము తప్ప అన్యము నాకు అవసరం లేదు తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు ముఖత్వం కలిగినటువంటి వాడు ఇది సాధన చతుష్టయ సంపత్తి ఇట్లా ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఆచరణాత్మకంగా ఉండాలి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలని నిజ జీవితంలో ఆచరించాలి ఐదు లక్షణాలని ఆచరించాలి నిజ జీవితంలో ఆచరించి దాన్ని కట్టుబడి జీవించాలి అధర్మం ఆడకూడదు అసత్యం ఆడకూడదు అట్లా అహింసను తప్పకూడదు ఇట్లా అన్ని నియమాలని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాడు బ్రహ్మ సాక్షాత్కార్ఞానం అపరోక్షానుభూతి మోక్ష సిద్ధయే సీక్షణీయాబట్టి ఈ అపరోక్షానుభూతి అనేటటువంటిది ఎంత విశేషమైందో చెప్తాడు అని విశేషం గురించి ఇక్కడ ప్రస్తావిస్తాడు ఇది ఎటువంటిదట మోక్షదాయకమైనటువంటిది బ్రహ్మనిష్ట ఎటువంటిది ఇంకో మోక్షాన్ని సమర్థవంతమైన జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ బ్రహ్మనిష్ట ఈ బ్రహ్మ సాక్షాత్కారమే ఆ బ్రహ్మానుభూతి చేతనే నువ్వు మోక్షాన్ని పొందుతావు అయితే దీనికోసం ఎప్పుడు ఎప్పుడు ప్రయత్నం చేయాలట ఎల్లకాలము గట్టి ప్రయత్నం చేయాలి ముహుర్ముహు ఈ ముహూర్తంలో చేద్దామా ఆ ముహూర్తంలో చేద్దామా అంటే లాభం లే ఎల్లకాలము ముహూర్తం అనేది వెతుక్కోకుండా చూసుకోకుండా గట్టి ప్రయత్నం చేయాలి ఓటి ప్రయత్నాలు లాభం ఇప్పుడు చేద్దాంలే అప్పుడు చేద్దాంలే అనుకునేవాడి వల్ల ఇది అవదు ప్రతి క్షణము నిత్యవర్తమానంలో ఉండి ఎవడైతే మోక్షానికి ప్రయత్నం చేస్తాడో ఎవడైతే బ్రహ్మనిష్టకు ప్రయత్నం చేస్తాడో వాడు మాత్రమే నేను పొందగలుగుతున్నాడు వ్యాఖ్యానం ఇంకా అయిపోయింది మనోబలము బుద్ధి కుశత దృఢ నిశ్చయం కలిగి అవరోధాలను అధిగమించి గమ్యాన్ని చేరుకోవడానికి మనోబలం అంటే ఏంటి మనసునే శాతం విషయాల వైపు కోనిపోకుండా నిగ్రహించగలగడం మనోబలం పెట్టి మనోబలం ఉంటే సరిపోద్దా బుద్ధి కుశలత దానికి ఏమి ఆడవాలి బుద్ధి కుశాలంటే సూక్ష్మాన్ని పట్టుకోగలిగేటటువంటిది సూక్ష్మ గ్రాహ్యత ఉండాలను ఈ రెండు ఉంటే సరిపోతా దృఢ నిశ్చయం అది చిత్తంలో ఏమిండాలంటే ఇప్పుడు ఏమైనా సరే మోక్షాన్ని సంపాదించాలి ఈ జన్మలోనే సంపాదించాలనే దృఢ నిశ్చయం అభిమాన త్యాగం చేయాలి చేస్తే గాని దృఢ నిశ్చయం వీలైతే చేద్దాంలే అంటే అప్పుడు కావద్దు సరిపోతాయా ఈ నాలుగు అవరోధాల్లో అధికారు ఐహికంగా వచ్చేటటువంటి విపరీత పరిస్థితులని తితీక్షతోటి అధిగమించాలి కోర్పు వహించాలి సహనాన్ని వహించాలి పారమార్థికమైనటువంటి దానికే ప్రాధాన్యత ఇవ్వాలి ఐహికాన్ని త్యాగం చేయాలి చేసి నిలకడ చెందాలి ఈ ఐదు లక్షణాలని ఎవరైతే కలిగి గట్టి ప్రయత్నం చేయాలి ఇంకేం చేయాలి ఆరో లక్షణం అంతా అది వచ్చి పడుతుందిలే అనుకుంటాడట ఇదంతా చేసినాక తమోగుణం ఎట్లా వస్తుంది అంటే కాలేన వింది అది అనుకుంటాడు అంటే అర్థం ఏంటంటే ఆ వచ్చినప్పుడు అదే వస్తుందిలే అట నా ప్రయత్నం నేను చేస్తున్నాగా వచ్చినప్పుడు అదే వస్తుందిలే అంట అప్పుడు ఏమైంది ఒక్కొక్క లక్షణం జారిపోతుంది అవరోధాలను గుర్తించలేడు ఏమైపోతాడు కాలేన విధాన ఊరుకున్నవాడు అవరోధాలను గుర్తించగలిగే శక్తిని కోల్పోతాడు ఇంకా అవరోధాలను అధిగమించలేడు కాపుడు ఓ లక్షణం పోయింది ఇంకా కొద్ది కాలం ఉండేటప్పటికి ఏమైపోతాడు ఇంకో లక్షణం బాధ దృఢ చిత్తం అది ఉండదు సహజంగా రజగోగ ఆకర్షణ ఉండదు అందులోబడి కొట్టుకుపోతాడు ఏ మమకారంలోనో ఏ అహంకారంలోనో ఆ వాటిలో పడి ప్రవాహ వేగంలో కొట్టుకుపోతాడు దృఢచిత్తం పోయింది అది పోయేటప్పుడు ఇంకేం పోయింది బుద్ధి కుశలత పోయింది సూక్ష్మగ్రాహీత పోయింది తద్వారా మనసు చెప్తాడు మనసు పోయింది మనోబలంగా తక్కువ ఇట్లా ఒక్కొక్కటి ఆ చిట్ట చివర గట్టి ప్రయత్నం అనేది చాలా విశేషమైన అయితే ముందున్న ఐదు లక్షణాలు లేకపోతే ఆరు లక్షణాలు లేకపోతే గట్టి ప్రయత్నాన్ని నిలవాలి అంటే మొండి పట్టుదలతో చేయలేదు కాబట్టి మనోబలము ఉండాలి బుద్ధి కుశలత ఉండాలి అంటే ఇంద్రియ జయము ఉండాలి బుద్ధి కుశలత ఉండాలి దృఢ నిశ్చయము ఉండాలి ఇంకే ఉండాలి అవరోధం లేదు వస్తున్నటువంటి అవరోధాలను గుర్తించి అధిగమించాలి అది చాలా ముఖ్యం ఇట్లా గుర్తించే గురించి లేకపోతే ఇంకేం ప్రయత్నమే చేయడుగా కాబట్టి అవరోధాలను అధిగమించడంలోనే గట్టి ప్రయత్నం ఉండదు ఇంకేముండాలి గమ్యాన్ని గట్టి ప్రయత్నం గమ్యం ఆ లక్ష్య సిద్ధి ఉండాలి సదా లక్ష్యం గురించి స్మరణ చేస్తూ ఉండాలి నీ జన్మలోనే ముక్తిని సాధించాలి నీ జన్మలోనే మోక్షాన్ని సాధించాలి బలమైనటువంటి కాంక్ష ఉండాలి ఇవన్నింటికి తోడు ఏమి ఉండాలట ఇవన్నీ ఉంటే సరిపోతాయా ఇంకా ప్రయత్నం చేయాలి అర్థమైందా వీటన్నింటినీ ఇవన్నీ కలిస్తే ఆత్మసాక్షాత్కార జ్ఞానం బ్రహ్మ సాక్షాత్కార జానం సాధనం అవన్నీ నేను ప్రయత్నించినా అవటం లేదండి అన్నవాళ్ళు ఏం ఈ ఆరు లక్షణాల్లో ఎక్కడ లోపం ఉందో చూసుకోవాలి ఆ శాసన చతుష్టయ సంపత్తిలో ఎక్కడ లోపం ఏర్పడిందో జిప